హరి ఓ శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందరమసుకదం హలం గగనసదృన సం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భావా త్రిగుణరహిం సద్గుణి నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యోషిభ్యో మహాభ్యో నమోపప్లవరీ ప్రజానఘన ప్రత్యో బ్రహ్మైవాహమసి అహం పదార్థర సదాశివసం యా శర అస్మాచార్య పర్య వందేరు పరంపరు నిజగరు పరమగొరు పరమేష్ి గు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుభ్యో నమ హిరుక యలందు లేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడన్ ఎరుగుమిదే ఆకశం విట్లెరిగితే ఎరుకాకశములు ఏకమవు గదరా యలు ఏకమెట్లవురా పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమనరాలు ఎరిగుండు ఇది ఎరిగుండుమెదిలిస్తే ఇక ఆకసముకెట్లౌరా ఎరుక బయలందు లేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడే ఎరుగు మీదే ఆకశంబు ఇట్లే ఇట్లెరిగితే ఎరుక ఆకాశములు ఏకమవు గదరా ఆకాశము బయలు ఏకమెట్లవురా పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమనరాలు ఎరిగుండుమెదిలిస్తే ఇక ఇక నాచే చూచేవు ఏకమవు గదరా ఆకాశము బయలేక ఇది పదవి ప్రజలు నిన్నటి కదార్థంలో కనరాని దాన్ని శూన్యం అని అనదగును గాని అంటే కనపడకుండా ఉన్నటువంటి పోయేదాన్ని అంటే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోయేది కానీ ఎల్ల లేకుండా పోయేది కానీ ఎప్పుడూ లేనిది కానీ దాన్ని ఎరుకనాలి ఎప్పుడూ ఉన్నదాన్ని బయలు ఎప్పుడు కనపడుతున్న దాన్ని బయలు అనాలి అంతేగాని కనపడని దాన్ని బయలు అనరాదు కనపడేదాన్నే బయలు అనాలి అనేటటువంటి నిర్ణయం చేసిన తర్వాత నిన్న కూడా మనం విచారణ చేశాం పంచభూతాలలో ఆకాశం అనేది విచారణ చేతే కనపడుతున్నది కానీ వాస్తవానికి ఇంద్రియాలకు కనపడటం లేదు అంటే రాత్రి ఉన్నప్పుడు మీకు పగలున్నదా అంటే ఆ పగలు గతించిపోయినట్లుగా రాత్రి అనుభవించబడుతున్నట్లుగా ఇంద్రియాలకు తోస్తుంది కానీ బుద్ధి చే చేసినప్పుడు పగల తర్వాత రాత్రి రాత్రి తర్వాత పగలు భూమి తన చుట్టూ తాను తిరగడం చేత సూర్యుని యొక్క కాంతి కిరణ ప్రభావం ఒక అర్థ భాగం మీదే పడటం వలన పగలు రాత్రి ఒకదాని తర్వాత ఏర్పడుతున్నట్లుగా కనపడతాం వాస్తవానికి అది పగలువు కాదు ఇది రాత్రి కాదు అని ఇది రాత్రి కాదు అని పగలువు కాదు సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు మనం ఆయన వైపు తిరిగితే అది పగలు మనకు ఆయనకి వ్యతిరేకం మధ్యలో భూమి అడ్డం వచ్చేసి మనం వేరే వైపు ఆపోజిట్ వ్యతిరేక అపసవ్య దిశలో కనుక మనం ఉంటే అది రాత్రి అని పేరు పెట్టుకున్నాం ఆ పగలు పగలని దానికి పేరు లేదు ఈ రాత్రికి రాత్రి అని దానికి పేరు లేదు వాటికి స్వయం సిద్ధంగా ఏ పేర్లు లేవు భూమి ఎప్పుడైనా తనని భూమి అని చెప్పుకుందా సూర్యుడు ఎప్పుడైనా తనని సూర్యుడు అని చెప్పుకున్నాడా ఈ పంచభూతాలు ఏవైనా వాటి వాటికి స్వీయ చైతన్యం స్వీయ వాక్కుతోటి తమ పేర్లని తమ నామరూపాలని తాము ఏమన్నా ఎప్పుడైనా చెప్పుకున్నాయా చెప్పుకోలేదు ఒక మానవుడికే ఈ నామరూపాత్మకమైనటువంటి చిక్కు బలంగా ఉంది మిగిలిన జీవరాశి కూడా నామరాపు నామరూపాలకు సంబంధించిన తెలివి ఉంటుంది కానీ వాటికి చిక్కు ఉండదు అంత బలవత్తరంగా బుద్ధి వికాసం లేదు కాబట్టి వాటికి అవంత బలంగా పనిచేయవు మనకేమో ఈ నామరూపాలు బలంగా పనిచేసి జీవభావంతో దేహతాదాత్మ్యత అభిమానంచేత వ్యవహరించేటటువంటి జీవనంగా ఈ నామరూపాలు మన కనబడుతూ ఉంటాయి కాబట్టి కనబడడం అన్నది ఈ నామరూపాలతో కూడుకొని ఉన్నది సచ్చిదానందం అనేటటువంటి మూడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే మొత్తం సృష్టికి ఐదు లక్షణాలు ఉన్నాయి సత్తు చిత్తు ఆనందము అస్థిభాతి ప్రియం అలాగే నామం రూపం ఈ అస్థిభాతి ప్రియమే సత్తు చిత్తు ఆనందం ఈ అస్తి భాతి చిత్తు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అస్థి అంటే ఉండుట భాతి అంటే ప్రకాశించుట ఆనందం అంటే కారణరహిత ఆనందం ఇక మిగిలిన రెండు లక్షణాలు నామం రూపం ఇప్పుడు ఎవరైనా తెలిసిన వారి గురించి చెప్పినప్పుడు వారి యొక్క నామ రూపాలు మనకి స్ఫురణకు వస్తాయి మన జీవితంలో మనం ఎప్పుడూ చూడని వారి గురించి వినని వారి గురించి ఇంద్రియ జ్ఞానము లేనటువంటి వారి గురించి ఎవరైనా చెప్పారనుకో అప్పుడు అనుమాన ప్రమాణంతో మనం విశ్వసిస్తామే కానీ యథార్థంగా ప్రత్యక్ష ప్రమాణం లేక శాస్త్ర ప్రమాణం లేక విచారణ ప్రమాణం లేక అపరోక్ష ప్రమాణాన్ని కానీ వీటిని ఆశ్రయించి నిర్ణయం చేయాలి అంటే బాగా అన్వేషణ చేయాల్సిన అవసరం అంటే అర్థం ఏమిటంటే సాధారణంగా భారతదేశంలో ఏం చెప్తూ ఉంటారు అంటే హిమాలయాలలో వేల సంవత్సరాలు జీవించేటటువంటి యోగులు ఉంటారండి అది యోగ భూమి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి తిథులలో కాలాలలో దేవతలు భూమి మీదకి దిగి అది దేవభూమి అలాగే అనేక మంది అశరీరులుగా ఉండి అవసరార్థం శరీరాన్ని ధరించేటటువంటి మహనీయులు కూడా అక్కడ సిద్ధులు ఉన్నారండి అలాగే ఆకాశ గమనం చేయగలిగేటటువంటి చారణులు ఉన్నారండి అలాగే భూమి మీద ఉన్నటువంటి ఏ మానవులనైనా సద్గతుల వైపు ప్రేరేపించగలిగేటటువంటి విద్యాధరులు గంధర్వులు యక్షులు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి అయితే ఈ యక్షులలో రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో అధోగమనం అంటే తామో తమో గుణంతో కూడిన ఆసురి గుణాలతో ఉన్నటువంటి దుష్కర్మలని ప్రేరేపించి దుశ్శీలాన్ని పెంపొందించేటటువంటి యక్ష రాక్షసగణాలు పిశాచగణాలు ఇవి కాక ఈ యక్ష కిన్నెర కింపురుష విద్యాధర గంధర్వ ఇత్యాదులు ఇవన్నీ అశరీరంలే అంటే వీళ్ళందరికీ శరీరాలు ఉన్నాయా అంటే అవి శరీరాలు లేవు వాళ్ళందరికీ సూక్ష్మ శరీరం మాత్రమే ఉంది అంటే వాళ్ళు ఇంకా ఉన్నతమైనటువంటి పరిణామాన్ని పొందడానికి శరీరం మాతృగర్భం కొరకు ఎదురు చూస్తున్నారు అంటుంది శాస్త్రం అందువల్లనే మానవులలో రకరకాలైనటువంటి మానవులు రకరకాలైనటువంటి జీవనము ఉత్పన్నమై వారి వారి జీవనంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి బాగా మంచి వాళ్ళు శ్రోత్రియ కుటుంబం బాగా మడి ఆచారం ఉండి బాగా వేదం చదువుకుని మంచి బ్రాహ్మణ కుటుంబం పద్ధతి కుటుంబం సదాచారాన్ని కలిగి ఉన్న కుటుంబంలో ఒక వ్యతిరేక లక్షణాలు వ్యతిరేక సంస్కార బలం ఉన్నటువంటి ఒక పుత్రుడు జన్మించవచ్చు అదేమిటండి అంటే వాడు చిన్నప్పుడు బాగానే ఉంటాడు వాడు చిన్నప్పుడు వాడికి ఆ దుశ్చీలత ఉండదు కానీ కొద్ది సంఘర్షణ బలాలతో కూడినటువంటి వ్యతిరేక బలాలతో కూడినటువంటి జీవనం ఉంటుంది క్రమేపీ ఎదిగే స్వభావం బయటకు వచ్చి ఆ రజోగుణం తమోగుణం బలంగా పనిచేసి మానసికంగా ప్రేరేపించబడి ఈ యక్ష రాక్షస పిశాచ గణాలను అతను ఆరాధించడం మొదలు పెడతాడు ఈ ఆరాధన చేసే కాలంలో హెచ్చరిస్తారు అతన్ని బాబు ఇది సరైన ధర్మం కాదు నీ జీవితాన్ని చెడగొట్టేస్తుంది నువ్వు తాత్కాలికంగా లాభాన్ని శ్రమ లేకుండా పొందాలి అనేటటువంటి షార్ట్కట్ మెథడ్ అంటే గోడ దూకే పద్ధతిని ఆశ్రయించి నువ్వు ఇలా చేస్తున్నావు ఇది ప్రమాదకరం అంటే చాలామందికి ఈ ఊహించగలిగేటటువంటి సామర్థ్యం మనిషిలో బలంగా ఉంటుంది దాని స్పెక్యులేషన్ అంటారు ఇప్పుడు ఈ ప్రశ్నలు చెప్పేవాళ్ళు చిలక ప్రశ్నలు చెప్పేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు ఇత్యాదులు చాలామంది ఉంటారు వీళ్ళందరూ ఏమిటంటే ఒక మనిషిని చూసి ఆ మనిషి యొక్క భవిష్యత్తును చెప్పే ప్రయత్నం చేసుకుంటారు ఈ న్యూమరాలజీ వాళ్ళు ఈ వీళ్ళందరిలో కూడా ఆ బుద్ధి బలం ఒక్క శాతం ఎక్కువ పనిచేస్తుంది అనమాట ఆ వైపు అంటే ఊహించడం అనమాట ఆ బయట బోర్లు పెడుతుంటారు ఏమిటంటే మేము మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించేస్తాం చేస్తాం ఇలా చేస్తామని రాస్తారు అయ్యో రకరకాలైనటువంటి కామ్యక కర్మలతో కూడినటువంటి ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు చెప్తూ ఈ వీళ్ళందరినీ ఒక కేటగిరీ కింద వేదాంతం కట్టేసింది వీళ్ళందరికీ అసలు వీళ్ళకేం విశేష లక్షణాలు లేవు అంటే వీళ్ళెవరూ తర్వాత తరానికి కానీ భవిష్యత్ తరాలకు కానీ జ్ఞాన మార్గాన్ని అందించగలిగేటటువంటి సమర్థులు కారు వీళ్ళంతా కర్మ మార్గావలంబికులు ఆ కర్మలో కూడా ఏమంటామంటే అధమ లక్షణంతో అంటే తమోగుణ లక్షణంతో కూడినటువంటి తామసిక కర్మ చేసేటటువంటి నిషిద్ధ గురువుల కింద విడన లెక్కట్టేస్తారు నిషిద్ధ కర్మల ద్వారా వీళ్ళు బాగుపడాలనుకుంటారు అంటే అర్థం ఏమిటంటే ఏమంటే నాకు నిద్ర రావట్లేదండి అంటే రోజు కాస్త మద్యం పుచ్చుకొనైనా నిద్ర అదే వస్తుంది అన్నట్టు ఒక ఐదేళ్ళు పదేళ్ళు బాగానే ఉంటుంది ఆ పదేళ్ల తర్వాత ఆ నిద్ర కొరకు పుచ్చుకునే మద్యానికి బానిసైపోయి చివరికి మధ్యం బాటిళ్ళు బాటెళ్ళు పుచ్చుకున్నా కూడా వాడి జీవితం వెనక్కి తిరిగి రాదు వాడికి నిద్ర రాదు ఆ నిద్ర చెడిపోవడం వలన వాడి మనస్సు మనసు బుద్ధి చిత్తము అహంకారం అనే ఆ నాలుగింటి యొక్క సూత్రం చెడిపోతుంది చెడిపోయి మెలకువ కళ నిద్ర అనేటటువంటి మౌలికమైనటువంటి సర్కాడియల్ రీతం చెడిపోతుంది చెడిపోయి ఇంకా వాడు అధ్వానమైనటువంటి లక్షణాలతో మత్తు పదార్థాలతో జీవిస్తూ అధ్వానంగా ఇక జీవితంలో దిగనా చెల్లిపోతుంది ఇది భౌతికంగా మనం గమనిస్తున్నాం ఇదే లక్షణం సూక్ష్మంలో కూడా ఉంటుంది సూక్ష్మంలో ఆ రకమైన ప్రేరణలు ఆ రకమైనటువంటి స్పందనలు ప్రతిస్పందనలు రకరకాల దర్శనాలు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కనబడుతూ పోతూ ఈ అశరీర పరంపరగా ఉన్నటువంటి యక్ష రాక్షస పిశాచ లక్షణాలు కలిగిన వాళ్ళు కానీ రకరకాలైనటువంటి సాధకులు కానీ రకరకాలైనటువంటి ఆహ్వానించకుండానే వచ్చేసేటటువంటి అనుకోని అతిథులు కానీ ఇలా సాధకులకి జీవితంలో చాలామంది తారసిల్లుతూ ఉంటారు వీళ్ళందరినీ అచ్చర సిద్ధాంతం ఏం చేసిందంటే ఒక్క మాటతో కొట్టి ఏమందంటే వీళ్ళందరికీ అవకాశం ఇచ్చింది ఎవరయ్యా ఆకాశం అందుకని మన ప్రార్థనా శ్లోకంలో కూడా ఏముంది గగన సదృశం గగనము అనేటటువంటి పద్ధతిగా మానవుడు ఉండాలి ఆనంద లక్షణం గగన సదృశం విషయానందమైన ఆత్మానందమైన దివ్యానందమైన బ్రహ్మానందమైన పరమానందమైన పరాత్పరమైన మొత్తం అంతా కూడా ఈ గగనమనే లక్షణంతో ముడిపడింది ఈ గగనం అనేటటువంటి లక్షణంతో ఈ నడకంతా అంతా నడుస్తుంది ఆ నడక తప్పనిసరిగా ఎలా ఉంటుందయ్యా అంటే భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము బిందు ఆకాశము इधी साधक ना पंच गगन पद्धति कंदर्धन अंटे ये गगना आ गगनमे स्वयं सिद्धमु स्वयं चालिता कनबड़ता स्वप्रकाश का मन आकाशमेपू चू खगोल में उठी आ विज्ञा के संबंध वी आकाशन సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ గ్రహగతులన్నీ కూడా ఆకాశంలోనే తిరుగుతూ కనబడతాం భగవాన్ సత్యసాయి ఏమంటారంటే నేల రాలి పడకుండా ఆకాశంలో వీటిని ఎవరు తిప్పుతున్నారో వాడు ఈశ్వరుడు అంట ఎందుకని అంటే నేను తిప్పుతున్నానని మా వారి ఖాతాలో వేసుకునే అవకాశం లేదు మిగిలిన ఏమైనా చెప్పామనుకోండి నేనే చేశాను అంటాడు ఈ అడవి ఎవరు పెంచారా అంటే నేనే పెంచానంటాడు లేకపోతే ఈ రాకెట్ ఎవరు పంపించారా అంటే నేనే పంపించానంటాడు లేదంటే ఇంకేదైనా భూమండలం మీద జరిగిన ఏ అద్భుతాన్ని స్వీకరించి ఏ వింతను సేకరించి ఆ వింతకు ఎవడో ఒకడు కర్త ఉంటాడు వారిని అడిగారు అయ్యా ఈశ్వరుడు ఎవరు అంటే వారు ఏం చెప్పారంటే ఆకాశంలో గ్రహ తిరుగుతున్నాయి కదా భూమి సూర్యుడు చంద్రుడు ఇతర గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి కదా ఏ ఎక్కడై ఏ తలంలో అయితే ఇవి తిరుగుతూ ఉన్నాయో అవి నేల రాలి పడకుండా అంటే వాటి కక్షలో నుంచి అవి బయటపడకుండా ఎవరు రక్షిస్తున్నారో వాడు ఈశ్వరుడు అని ఈశ్వరుడికి నిర్వచనం చెప్పారు ఇప్పుడు ఇలా వాటిని వాటి కక్షలో తిప్పేటటువంటి శక్తి ఏదైతే భూమి ఒక వృత్తాకార అర్ధీర్ఘ వృత్తాకార కక్షలో సూర్యుడు అట్లాగే మిగిలిన ఎనిమిది గ్రహాలు కూడా తిరుగుతాయి వాటి వాటి ఉపగ్రహాలు వాటి చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ ప్రత్యక్షంగా వాటి వాటి కక్షలలో తిరుగుతూ ఉన్నట్లుగా మన విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపించింది ఎవరు తిప్పుతున్నారు అంటే ఒక శక్తిగా తిరుగుతున్నాయి అని దానికి గురుత్వాకర్షణ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాం సరే ఎన్ని సిద్ధాంతాలున్నా సిద్ధాంతం తిప్పదు కదా ఆ సిద్ధాంత బలాన్ని వినియోగించేటటువంటి మహానుభావుడు ఎవడో వాడు ఈశ్వరుడు సరే లేవయ్యా ఈశ్వరుడు అంటే నామరూపాలు తగిలించాల్సి వచ్చింది ఆ డుకారం తీసేయి ఈశ్వరీయము దివ్యము అన్నమన్నది వేదాంతం ఈశ్వరుడు రాముడు అంటే నీకు నామరూపాలు వచ్చేసాయి రామ అంటే తత్వం అని నిజానికి అది రామ అన్న రాముడు అన్న ఏం భేదం ఏం లేదు ఊరికే మన భావనలో భేదం అంతే కాబట్టి రాముడిని నామరూపాత్మకంగా కాకుండా రామతత్వంగా గ్రహించగలిగేటటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు చాలా ముఖ్యమైన అందుకని దర్శనాలలో తత్వదర్శనం చిత్వదర్శనం స్వాత్మదర్శనం చాలా ముఖ్యమైనటువంటి ఈ మూడు దర్శనాలని అందించే షడ్ దర్శనాలు అవి శాస్త్రాలు సిద్ధాంతాలు అంటే సాంఖ్య దర్శనం యోగదర్శనం మీమాంస దర్శనం ఇట్లా షడ్ దర్శనాల గురించి చెప్తారు సైద్ధాంతిక పరమైనటువంటి విశ్లేషణను అందించి బుద్ధి వికాసాన్ని అందిస్తాయి ఏ అందిస్తాయి ఇవి ఈ షడ్ దర్శనాలు కలిసి ఈ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయం మానవుని ఎక్కడికి చేరుస్తుందయ్యా అని ప్రశ్నిస్తాం ఎక్కడికి చేరుస్తుందయ్యా అంటే ముందు యోగ దర్శనం ఆ తదుపరి చిత్వదర్శనం ఆ తదుపరి తత్వదర్శనం ఆ తదుపరి స్వాత్మదర్శనం ఇట్లా యోగ దర్శనం చిత్వదర్శనం తత్వదర్శనం స్వాత్మదర్శనం అనేటటువంటి స్థితికి చేర్చింది కాబట్టి ఇది దర్శన పద్ధతి అనమాట దృక్ దృక్ సిద్ధాంతం అంటారు దీంట్లోంచి వచ్చింది దృగ్విద్య లేక అక్షవిద్యా విద్య అది రకరకాలైన సాధన ఉపాయాలతో అవి వెల్లడి చేయబడుతూ ఉంటాయి ఇప్పుడు కనబడటం కనబడకపోవడం అన్న దానిని చాలా లోతుగా విశ్లేషించవలసినటువంటి అగత్యం ఉందన్నమాట మన శరీరంలో ఎముకలు ఉన్నాయి ఒకప్పుడు మనం ఒప్పుకోలేం మానవ శరీరంలో ఎముకలు ఉంటాయి ఏమిటి జంతువుల శరీరాల్లో ఎముకలు ఉన్నాయి మానవుడు ఇలా ఎలా ఉన్నాడు ఇలా ప్రశ్నలు చాలామందికి వచ్చినాయి వస్తే మరి దేహం ఒక ఆకారంలో నిలబడాలి అంటే వెన్నుపా ఉండాల్సిందే వెన్నెముక ఉండాల్సిందే సపోర్టింగ్ కంకాళం అస్థి పంజరం ఉండాల్సిందే ఆ అస్థి పంజరం ప్రధానంగా ఆధారంగా ఉంది దాని మీద కండరాలు దానిమీద నరాలు దానిమీద రక్తం దానిమీద ఇట్లా రసరక్త ధాతువులన్నీ అల్లుకుని మన దేహం పనిచేస్తుంది ఇప్పుడు లోపల ఉన్న ఎముకలు మనకి కనబడ్డాయ్యా అని అడిగాడు కనబడితే ఒప్పుకున్నావా కనబడకుండానే ఒప్పుకున్నావా అంటే ఒకప్పుడు ఈ ఎముకలలో ఏమైనా తేడా వచ్చిందేమో తెలుసుకోవాలి అంటే మన దగ్గర యంత్ర సాధనాలు లేవు అంటే ఎక్స్రే అనేటటువంటి కాంతి కిరణాలని మనం తెలుసుకోనంత వరకు అంటే సూర్యుని యొక్క కాంతి కిరణాలలోనే ఇవి కూడా ఉన్నాయి కానీ అవి కంటికి కనపడం ఆ ఎక్స్రే తీయించుకునేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి నిలబడతాం ఏ స్టార్ట్ అంటాడు ఓకే అంటాడు ఎడత అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఒక తరంగ దైర్ఘ్యంతో కంటికి కనబడకుండా ఉండేటటువంటి స్థాయిలో చాలా రకాలైనటువంటి కిరణాలు ఉన్నాయి అని మను ప్రకాశాన్ని విశ్లేషణ చేశాం ఆ ప్రకాశాన్ని విశ్లేషణ చేస్తే అనేక రకాల తరంగాలు ఈ సృష్టిలో ఉన్నట్టు కనబడ్డాయి అలాగే శబ్ద తరంగాల్ని విశ్లేషణ చేశాం వాటిలో కూడా అనేక రకాల పౌనఃపుణ్యాలు అనేక రకాలైనటువంటి వాటి ప్రభావాలు ఏర్పడ్డాయి ఇలా నాదాన్ని బిందువుని కళని వీటిని చాలా రకాలైనటువంటి పరిశోధనలు స్వీకరించాం ఈ నాద బిందు కళలే మనం విజ్ఞాన శాస్త్రంలో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో చదువుకుంటున్నాం అయితే ఆల్ఫారేసు బీటారేసు గామారేసు ఎక్స్ రేసు ఇలా రకరకాలైనటువంటి కిరణాలు చాలా ఉన్నాయన్నమాట ఈ కిరణాలన్నీ కూడా సృష్టి యొక్క జడచేతనాత్మక సృష్టిలో వీటి యొక్క పాత్ర చాలా విశేషంగా ప్రతి కణము కూడా ఈ కిరణాలను స్వీకరించగలదు ప్రతిస్పందించగలదు పునరుద్భవింప కూడా చేయగలరు అంటే రేడియో ధార్మిక పదార్థాలని ఈ భూమండలం మీద కొనున్నాయి గ్రహాల మీద కూడా ఉన్నాయి బ్రహ్మాండం అంతటా కూడా రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయి కూడా ఉన్నాయి ఈ రేడియో ధార్మిక పదార్థాలు విచ్ఛిన్నమైపోతుంటాయి తమకు తామే విచ్ఛిన్నం అయిపోతుంటాయి వీటికి రేడియో ఐస్టోకులని పేరు వీటిని వాడి క్యాన్సర్ నిరోధిస్తాం దానికి రేడియేషన్ థెరపీ అంటారు ఇలా ప్రతి దానిని ఒక ఉత్తమమైనటువంటి మెరుగైన జీవనం కొరకు వాడేటటువంటి దానికి విజ్ఞానం అని పేరు వేదాంతానికి కూడా వేదాంత విజ్ఞానం అని పేరు అందుకని సన్యాస కాలంలో లేక సమావర్తనం చేసేటటువంటి కాలంలో వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని సంబోధిస్తారు ఎవరినైనా సరే వారు జీవితంలో పూర్ణ జ్ఞానం పొందారు అని చెప్పాలి అంటే ఆ పూర్ణ జ్ఞానం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అయి ఉన్నవాడై ఉండాలి అంటే పూర్ణయోగం పూర్ణయోగానికి సంబంధించిన దర్శనం తద్వారా చిద్దర్శనం ఆ చిద్దర్శనం ద్వారా తద్దర్శనం తత్వదర్శనమన్నా సద్దర్శనమన్నా రెండు ఒకటే ఈ సద్దర్శనమే స్వాత్మదర్శనం ఇలా భగవాన్ రమణులు బోధించినటువంటి నలుబది శ్లోకాలు ఉన్నది నలుబడి అంటారు ఈ ఉన్నది నలుబడికి వ్యాఖ్యానాన్ని సద్దర్శనము అంటారు అంటే స్వాత్మదర్శన స్థితిలో నిలబెడుతుంది ఈ మూడు దర్శనాలని బోధిస్తూ అందిస్తూ అది సద్దర్శన స్థితిలో నిలబెడుతుంది కాబట్టి యోగ దర్శనం చిత్వదర్శనం తత్వదర్శనం స్వాత్మదర్శనం లేక సద్దర్శనం ఇలా వచ్చాం ఏవండి ఏ దర్శనమైనా సరే ఆ దర్శనం మనకు ఆకాశం అంటే ఒకటి కనపడాలయ్యా నీకు ఒకటి ఆ కనపడేదానికి అవకాశం ఉండాలి ఆ అవకాశాన్ని ఇచ్చిన దానికి ఆకాశం నీ కంటికి ఒకటి కనబడుతుంది లేక నీ బుద్ధికి ఒకటి కనబడుతుంది లేక నీ జ్ఞానానికి ఒకటి కనబడుతోంది లేక నీ ప్రజ్ఞకి ఒకటి బోధపడింది లేక ఒకటి స్ఫురించింది ఒక స్ఫూర్తికి స్ఫురించింది అవబోధగా స్ఫూర్తికి స్ఫురించింది లేక ఒక సంఘటన ద్వారా నీకు ఆ బోధ అందింది లేదా ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి పరిణామం ద్వారా నీకు అది బోధించబడింది ఇలా చాలా రకాలగా ఈ భూమండలం మీద మానవులకు స్ఫురణ కలిగేటటువంటి అవకాశం ఉంది ఈ స్ఫురణ ఎక్కడి నుంచి కలుగుతుందయ్యా అంటే ఆకాశం నుంచి కలుగుతుంది ఆ ఆకాశ స్థానం పేరు జ్ఞాత ఏదైనా ఒక పనిని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని మదన పడుతూ ఉంటే ఆ పడే స్థితిలో తనకు తానే అంతఃస్ఫురణగా ఒక స్ఫురణ పనిచేస్తుంది పనిచేసి ఆ స్ఫురణ ద్వారా వాటిని సరిదిద్దుకొని పరిష్కరించుకొని తాను ఆ వ్యవహారాన్ని పరిష్కరిస్తాను ఆ స్థితి ఎందు నిలబడటం చాలా ముఖ్యం ఆ స్ఫూర్తి స్ఫురణ అనేటటువంటి స్థితి ఎవరైతే నిలబడతారో ఆ స్ఫూర్తి స్ఫురణ అనేటటువంటి స్థితి హృదయ స్థితి ఈ హృదయ స్థితి చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి సాధకుడు తన హృదయ స్థానం ఎక్కడుందో తను తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ మిగిలిన దర్శనాలు పూర్తవుతాయి ఈ హృదయ స్థితి తెలియబడకుండా అంటే రెండు రకాలైన హృదయాలు ఉన్నాయి మళ్ళా మామూలుగా మాంసపిండానికి సంబంధించిన హృదయం ఒకటి సూక్ష్మ శరీరానికి సంబంధించిన అనాహత చక్రం అనేటటువంటి శక్తి కేంద్రం ఒకటి ఇవి కాక ఆధ్యాత్మిక హృదయం అనేటటువంటి అష్టదళ పద్మస్థానమైనటువంటి బ్రహ్మరంధ్రస్థానంలో కూడా ఒక హృదయం అన్నది ఇలా హృదయ స్థానములు స్థాయి భేదాన్ని బట్టి స్థితి భేదాన్ని బట్టి చెప్పబడతాయి అరే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ ఇదంతా అంతర్ముఖంగా ఎవరికైతే తెలుసో వాడు పంచగగన పద్ధతిగా అధిగమించగలుగుతాడు ఎవడైతే ఎందుకని అంటున్నాడంటే ఈ అందార్థంలో ఏమి ఎత్తుకున్నారు అంటే ఆకాశాన్ని బయలు అని కొంతకాలం ఒక మధ్యయుగాలలో కొంతకాలం బోధించారు అయితే ఇది ఇది ఇల్లు రాబాబు అది బయటది బయలు అలాగే ఈ పంచభూతాలనేది ఇల్లు ఈ పంచభూతాలలో చిట్ట మొట్టమొదటిది ఏమిటా అంటే ఆకాశం దాంట్లోంచి మిగిలిన నాలుగు వచ్చినాయి మరలా ఆకాశంలోకే పోతున్నాయి देंटों चुछेयो दाटोकेत देंटे दाखी बैलें पेर पटेश मध्य अटे निर्धारण बयलंटेटो एरकने बलू लेक आकाशाने बनी भ्रांट अवकाश एना अला भ्रां पड़व काबी ఏ దర్శనాన్ని అంతర్ముఖంలో సాధించాలన్నా అది ఆయా ఆకాశ పరిధిలో ఆ దర్శనం జరుగుతుంది అణువుల మధ్య కూడా ప్రదేశముంది అణువుల మధ్యలో కూడా ప్రదేశం ఉంది అణువు భేదించబడినప్పటికీ ఆ ప్రదేశము భేది భేదించబడదు అణు విచ్చిత్తి జరిగినప్పటికీ అణువుల మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశము విచ్ఛిత్తి అవదు అది అఖండం అనంతం అట్లాగే పంచభూతాల అవతల ఐదు వాతావరణపు పొరల అవతల ఏదైతే వ్యాక్యూమ్ అంటేనేమో మానవుడు తయారు చేసింది వ్యాక్యూమ్ అంటే అర్థం ఏమిటంటే ఒక ప్రదేశంలో గాలిని పూర్తిగా తొలగించేస్తే ఆ ప్రదేశానికి వ్యాక్యూమ్ అని పేరు మన లోపల కూడా ఊపిరితిత్తుల లోపల గాలి మొత్తం బయటికి విడిచిపెట్టేసినప్పుడు లోపల ఒక తక్కువ పీడన స్థితి ఏర్పడుతుంది వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది తద్వారా మనం బయట ఉన్న గాలిని మళ్ళీ లోపలికి తీసుకుంటాం మరలా వినియోగించుకున్నాం బయటికి విడిచిపెట్టాం इध प्रक्रिया, प्रक्रिया ये प्रक्रिया जरगा क्रियाशक्ति पनीजेना ये इच्छाशक्ति पनीजेना ये ज्ञाशक्ति पेयना शक्ति प्रभावशीलम व्यवहार दाखी और अवकाशम वाटे उरिवकाशम्चे दाखी आकाशमन पराशक्ति पेयना अराकाश ना ఆకాశానికి అధిష్టానం అని కూడా ఒక పేరుంది కాబట్టి పంచ గగన పద్ధతులలో ఏవైతే చెప్పబడుతున్నాయో బ్రహ్మము విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు ఈ ఐదు అధిష్టానాలు అలాగే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఆదిశక్తి పరాశక్తి ఈ ఐదు శక్తులు వీటి మధ్య సంయోజన వియోజనాలు అధిష్టాన ఆశ్రయాల మధ్య ఏర్పడిన సంయోజన వియోజనాలన్నీ కూడా పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఐదు విషయాలు మౌలిక స్థితిలో అపంచీకృత స్థితిలో తన్మాత్రలుగా ఉన్నాయి అంటే ఈ భూమి గాలి నీరు అగ్ని వాయువు ఆకాశము మౌలికంగా అంటే ఇవి మిక్స్చర్గా ఏర్పడక ముందు అపంచీకృతంగా ఉన్నాయి ఆ అపంచీకృతంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో అవి బ్రహ్మాండ స్థితిలో ఉన్నాయి సరేనండి ఇవన్నీ కనబడేవా కనబడనివా ఇప్పుడు కనబడడం అంటే చర్మచక్షువులకు కనబడడం అనే అందుకనే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం ప్రారంభంలో అంటాడు ఆయన నా యొక్క యథార్థ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే కానీ నీకు సందేహాలన్నీ పోవయా ఆ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నీకు ఈ చర్మచక్షులు పనికిరావు వీటితో నన్ను చూడలేదు ఎందుకని అంటే నా యథార్థమైనటువంటి స్వరూపం సహస్ర సూర్యప్రకాశ ప్రభాభాసమైనటువంటిది వేయి సూర్యులు ఒకేసారి దర్శనమిస్తే ఆ వేయి సూర్యుల ప్రభని చూడటానికి నీ చర్మచక్షువులు చాలా అందుకని దదామితే బుద్ధి యోగం అని ఒక చోట దదామి దివ్యచక్షుం అని ఒకచోట ప్రయోగించబడి ఆ జ్ఞానస్థితి ఆ వికాసం ఆ రకమైనటువంటి విరాడ్ రూప దర్శనం అది విశ్వరూప సందర్శన యోగమా విరాడ్ రూప సందర్శన యోగమా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆనంతంగా వ్యాపించినట్టు కనబడుతున్నాడు అనంతమైన ముఖాలతో కనబడుతున్నాడు అనంతమైన బాహువులతో కనబడుతున్నాడు అనంతమైనటువంటి ఉదరములతో కనబడుతున్నాడు అనంతమైనటువంటి ఆయుధములతో కనబడుతున్నాడు ఈ సృష్టి యొక్క శక్తుల యొక్క సమాహారంగా కనబడుతున్నాడు కాబట్టి బ్రహ్మాండమునందు వ్యక్తమై ఉన్న సర్వదేవతా సమాహారంగా కనబడుతున్నాడు ఇలా చాలా లక్షణాలు ఆ విశ్వరూప సందర్శన యోగంలో చెప్పబడ్డాయి సరే ఎన్ని చెప్పబడ్డా ఆయన ఫైనల్గా విశ్వరూప సందర్శన యోగానికి ఒక బలమైన లక్ష్యని చెప్పాడు ఏం చెప్పాడు కాలోస్మి లోయత్కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహత్తు మిత్ ప్రవృత్త అన్నాడు సమయం వచ్చినప్పుడు ప్రభవింపజేస్తూ ఉంటాను మరలా సమయం వచ్చినప్పుడు వాటిని లోపలికి తీసుకుంటూ ఓకచో లోగునుచు ఒకచో వెలిసేయుచు బ్రహ్మాండండి బంతులాట ఎందు నిమగ్నమైన దేవా అంటాడు ఒక ఆయన ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడా అంటే వేరే పనికి పాడాలి ఏమిటి అంటే అది అక్కడి నుంచి బ్రహ్మాండాలని బంతుల వలె విసిరేస్తున్నాడు ఒక పక్క ఏం చేస్తున్నాట ఆ బ్రహ్మాండాలన్నింటినీ తనలోకి పుచ్చేసుకుంటున్నాడు తనలోకే లయమైపోతున్నాయి తన నుంచే ఉత్పన్నం అవుతున్నాయి ఇది ఒక దర్శనం ఇలా ఎప్పుడైతే దర్శనం వచ్చిందో ఈ దర్శనం అవతారస్వరూపులైన వాళ్ళందరూ చూపెట్టారు ఈ దర్శనాన్ని అవతారస్వరూపులు మాత్రమే చూపెట్టగలరు మిగిలిన వాళ్ళు చూపెట్టలేరు ఈ దర్శన సిద్ధిని పొందినటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దేశికులు కాబట్టి దేశికులని పిలువబడాలి అంటే ఏ స్థానం నుంచి బ్రహ్మాండములు బంతులాట వలే ఉత్పన్నమవుతూ దొర్లిపడుతున్నాయో ఏ స్థానంలో ఏ స్థితిలో అవి లయమైపోతున్నాయో ఆ దర్శన సిద్ధి కలిగినటువంటి వాడు దేశకుడు కాబట్టి అటువంటి దేశికుని యొక్క కృప ఏ స్థాయిలో పనిచేస్తుందయ్యా అంటే ఆయన ఆశీర్వచన బలం నిన్ను ఆధ్యాత్మిక హృదయం వేదాంత హృదయం బ్రహ్మాండ హృదయం శింశుమారక చక్రస్థానమైనటువంటి అష్టదళ పద్మస్థానంలో మేలుకొలుపుతుంది అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో ఒక అష్టదళ పద్మం ఉన్నది ఆ అష్టదళ పద్మం పైన ఒక దుద్దు ఉన్నది ఆ దుద్దు పైన ఒక కర్ణిక ఉన్నది ఆ కర్ణిక మధ్యంలో తటిల్లత ఒక మెరపువలే ప్రకాశం ఉన్నది ఆ ప్రకాశం యొక్క శిఖ ఈ శింసారక చక్రము సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమం దివ్యం దివ్యతరం దివ్యతమం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇదంతా వాగ్రూపమైనటువంటి విశేషం సరేనయ్యా ఇదంతా పరిపూర్ణమనేటటువంటి బయలును దర్శించినటువంటి వాడికి ఇదంతా ఎరుక ఆ బయలు దర్శనం అనే పొందినటువంటి వాడికి ఈ దర్శనాలన్నీ ఒకటే ఒక దర్శనం అదేమిటంటే ఎరుక ఇప్పుడు ఆ ఎరుక ఉన్నదా లేదా అని నిరూపించే ప్రయత్నం ఈ గందార్థంలో చేస్తారు ఎరుక బయలందు లేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబన్ బయలు స్థితి నుంచి చూశాం ఎరుక లేదైపోయి ఎరుక కాస్త లేనెరుక అయినప్పుడు ఈ లేనెరుక శూన్యం అయిపోయి ఈ లేనెరుక సంకల్పం నిస్సంకల్పం లేదా సంకల్పం సంకల్పాతీతం నిర్వికల్పం అట్లాగే కాలము కాలాతీతం శూన్యము శూన్యాతీతం ముందు సంకల్పం తర్వాత శూన్యం తర్వాత కాలం వాటికి అతీతం శూన్యాతీతం కాలాతీతం ఇలా ఈ అతీత స్థితిలో ఈ ఎరుక లేనెరుక ఈ లేనెరుక ఎలా అయింది అయ్యా అంటే బయలు దర్శనం కాబట్టి ఎరుగు ఆకాశం వీటితే ఎరుక ఆకాశములు ఏకమౌగరా అనేక రకాలైనటువంటి యోగ సాంప్రదాయాలు విచారణ సాంప్రదాయాలు సిద్ధ సాంప్రదాయాలు సంత్ సాంప్రదాయాలు సాధు సాంప్రదాయాలు మన భారతదేశంలో చాలా చాలా ప్రాంతాలలో చాలా రకాలైన సాంప్రదాయకమైనటువంటి విచారణలు బోధలు కనబడతాయి वी पंच गगन पद्धति सविष्ट कल भूताकाशम चकाशम चदाकाशमु दहराकाशम बिंदु लेकिन बिंदु आकाशम कवलाकाश का बट्टी भद्राद्रिराम शतकमने शतक पंच गगन पद्धति स्पष्ट निर्वचित ఆ పంచ గగన పద్ధతిని ఎవరైతే తెలిసిన వాడు ఉన్నాడో వాడు లేనెరుక స్థితికి చేరతాడు వాడు బయలును దర్శించ సాధకుడు సమర్థుడవుతాడు అర్హతను పొందుతాడు అధికారి అవుతాడు అలా ఎవరైతే దేశకుని కృపచేత పంచ పద్ధతిని అధిగమించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎరుగు ఆకాశం విట్లెరిగితే ఎరుక ఆకాశములు ఏకమౌ గదరా పంచముద్రలన్న ఎరుకే పంచబీజములన్న ఎరుకే పంచశక్తులన్న ఎరుకే పంచబ్రహ్మలన్న ఎరుకే పంచగగనములన్న ఎరుకే వినరామాయన్న మీరితే సున్న కదరా ఓ ఏకమదరా ఎరుకన్నా పంచగనాలన్నా ఒకటే ఆకాశము భయలేకమెట్ల ఊరా ఇది అది ఒకటి ఎట్లా అవుతుంది అసలు అవదు ఎప్పటికే అవదు మట్టి కొండ అయిందనవచ్చు కొండ మట్టి అయిందనవచ్చు ఆ మట్టికి ఆధారభూతమై ఉన్నటువంటిది ఆధారము కానటువంటిది అనే స్థితులు కూడా ఉండవచ్చు కానీ బయలు ఎరుకకు ఆధారమని చెప్పరాదు ఎరుక తనకు తానే ఉత్పన్నమై తానే వ్యవహరించి తానే లేకపోవచ్చు అని కృష్ణ బలాంతర్గతంగా బ్రహ్మాండములు ఉత్పన్నమవుతున్నాయి విశ్వాండములు గెలాక్సీలు నెబులాలు ఉత్పన్నమవుతున్నాయి గిరగరా గిరగరా గిరగరా తిరిగిపోతున్నాయి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి భ్రమణం పరిభ్రమణం ద్వారా అణు విచ్ఛిత్తి అణు సంయోజనముల ద్వారా అవి పునః బ్రహ్మాండములు ఉత్పన్నం చేసినాయి ఆ బ్రహ్మాండముల నుంచి పిండాండములు ఉత్పన్నమైన క్రమశ మరలా పునః అలాగే వెనక్కి తీసుకోబడ్డాయి ఇలా అనంతంగా జరిగిపోతుంది జరిగిపోతూ ఉన్నా ఈ అనంతంగా జరిగిపోతున్న విశ్వం యొక్క జోలి అంటు సూత్రం పాదు లేనటువంటిది బయలు పరిపూర్ణమిదిగో కనపడుతున్నది కనపడుతుందిగా పరిపూర్ణం బయలు ఎల్ అల్ అంతటా కనపడుతుంది ఈ బయలు దర్శించినటువంటి వాటికి అంతటా ఎప్పుడూ బయలే కనపడుతుంది అది గో బయలు చూడుముపుత్ర అన్నాడు దేశికుడు ఎవడైతే గురుపుత్రుడు అయినటువంటి వాడు ఉన్నాడో అంటే అనుసరించేవాడు శిష్యుడు సత్యష్యుడు గురుపుత్రుడు అయినటువంటి వాటికి అది గోచూడుము బయలు అన్నాడు అలా చూడగానే ఇవన్నీ లేకుండా అక్కడికి వెళ్ళి చూశాడు తనకు ఆధారం లేదు తనకు ఆశ్రయం లేదు తనకు పాదు కాదు తనకు మూలము లేదు తానే లేదు శూన్యమనరాదు ఎరిగుండుము తెలిసి ఇక నాచేచూచేవు ఎరిగుండుము తెలిసి ఇక నాచేచూచేయు అంటే గురుకృపా విశేషంచేత దర్శనమైనటువంటి ఏ బయలైతే ఉన్నదో ఆ బయలు స్థితి దృఢీకరించబడి అలాగే ఉండు మరల ఎరుకనంటమోనని భాష చేసి వేణి మొదలచలము ఎరిగించద విదితముగా లేని ఎరుక వివరించద కడకు ఎరుక విడిపించదా అని గురు శిష్య అన్యోన్య దర్శనంలోనే గురువు గారు శిష్యుడికి వాగ్దానం చేశారు ఏకమౌ కదరా ఆకాశము భయలేకమెట్ల ఆకాశము భయలు ఒకటి ఇప్పుడు మరి అంటే ఈ పంచ గగన పద్ధతిగా అధిగమించినటువంటి అధిగచ్ఛతి అన్నటువంటి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు నిరసించేటటువంటి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వాళ్ళు మాత్రమే ఈ బయలు స్థితి ఎందు నిలకడ చెందగలుగుతారు కనుపడీ బయలు లోపల ఎరుక కావున శూన్యం దీని దీన్ని ఆకాశమనవలసెను నేన విశ్వమాయనోయప్ప ఇంతకు వేరే మాయేదప్ప కనుకనే ఈ విశ్వమును లేనిదని లెస్స వెనజప్ప నాయను కనబోకుండని పోని మాయనోయప్ప ఇంతకు వేరే మాయేదప్ప కనుపడేడి బయలు లోపల కనుగొన లేదయ్య ఎరుక కావున శూన్యం వనవలస దీన్ని ఆకాశమనవలసను దీన్ని విశ్వమాయనోయప్ప ఇంతకు వేరే మాయ ఏదప్ప అనుగనే ఈ విశ్వమును లేనిదని లెస వెనజెప్ప నాయను కనబోకుండని కోని మాయనోయప్ప ఇంతకు వేరే మాయ ఏదప్ప కనటమనే దాని మీద ఈ కందార్థం రాయబడింది మళ్ళీ మూడవ కందార్థం అండి కనబడమనే అంశం మీదే మాట్లాడుతున్నాడు ఈ కదార్థంలో కూడా కనుకొడీ బయలు లోపల కాబట్టి పరిపూర్ణంలో అచల పరిపూర్ణ రాజయోగంలో చెప్పేటటువంటి మౌలికమైన సూత్రం ఏమిటంటే కనీ చేరి పొందవలయురా జ్ఞాతం ద్రష్ం ప్రవేశం అధిగచ్చతి ఈ రకంగా మనం దీనిని సాధించాలి బయలు అంతటా కనబడుతున్నది ఆ బయలులో అన్నీ తిరుగుతున్నాయి తల్లి గర్భం ఉందండి తల్లి గర్భం అప్పుడే ఏర్పడినటువంటి ఆ క్షణమే ఏర్పడినటువంటి శుక్ల శోణిత సంయోగమైనటువంటి ఏ సంయుక్త బీజ ఉందో ఆ సంయుక్త బీజకణానికి తల్లి గర్భం ఏమిటయ్యా అంటే అది బయలు తిరుగుతుంది గిరగిర గిరగిర గిరగిర ఆ గర్భసంచ లోపల తిరుగుతుంటుంది ఆ చివరంచు ఈ చివరంచు ఆ చివరంచు ఈ చివరంచు తిరుగుతుంటుంది దానికి అప్పుడు పరిమితులు ఏం తెలియవు దానికి బొర్రలేదు అంటే మేధస్సు ఏర్పడలేదనమాట మూడవ నెల వచ్చేంత వరకు కూడా ఆ తల అనేటటువంటిది ఏర్పడదు అనమాట ఆ తల అనేది ఏర్పడేటప్పటికీ తల్లికి కూడా తెలిసిపోయింది అప్పుడు దానికి ఏం తెలిసిందయ్యా అంటే ఆ ఈదలు ఆడడంలో దాని పరిమితులు దానికి తెలిసింది దాని ఆవరణ అనేది తెలుసుకోగలిగింది ఆ ఆవరణ తెలుసుకోగానే తల్లి యొక్క హార్మోన్ల మీద అది ప్రభావితమైంది ప్రభావితం అయ్యి మార్పులన్నీ రకరకాలైనటువంటి సూక్ష్మ స్థూల పద్ధతులలో మార్పులు వచ్చేస్తాయి ఇప్పుడు మరి అది తిరగాలి అంటే ఒక అవకాశం ఉండాలా ఉందా అంటే ఉండాలి తల్లి గర్భము గర్భము అంటాం నిజంగా పొట్టంతా పిల్లవాడే ఉంటాడంటే మిగిలిన అవయవాలు అన్నీ పాపం సర్దుకుంటాయి పక్కకి అంతకుముందు పిల్లవాడు రానప్పుడు స్వేచ్ఛగా ఉంటాయి పొట్టలో అన్ని అవయవాలు చక్కగా అలాంటిది ఆ తల్లి పొట్ట ఇలా సాగి సాగి సాగి సాగి మూడు కిలోలు నాలుగు కిలోలు ఉండే శిశువులని లోపలని భరించడానికి సరిపడా సాగిపోతుంది అలా సాగిపోయి మిగిలిన అవయవాలన్నీ ఆ శిశువుకి అవకాశం ఇచ్చి పక్కకు జరిగిపోతుంటాయి ఎప్పటికప్పుడు పక్కకు జరిగిపోతుంటాయి చాలా చిత్రమైనటువంటి విశేషం ఈ పురుష పొంగవులకి ఎప్పటికీ అర్థం కానిది మాతృమూర్తులకు మాత్రమే అర్థమయ్యేది వాళ్ళకి అర్థమవుతుందే కానీ వాళ్ళు చూడలేదు డాక్టర్ దగ్గరికి వెళితే అదేదో అల్ట్రాసౌండ్ స్కాన్లో చూపిస్తారు ఆ పిల్లాడు ఎలా పెరిగాడు అలా పెరిగాడు అంత పెరిగాడు సరే ఇవిడేదో ఆనందపడిపోతుంటే అందరూ తల్లి పిల్లాడు బాగున్నారు బాగున్నారు బాగున్నారు అనుకుంటూ కథ నడుస్తాం నిజానికి సృష్టి ధర్మాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మలవిక్షేప ఆవరణ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ మలవిక్షేప ఆవరణ దోషాలన్నీ ఇక్కడ మనం చూడవచ్చు అంటే మాయా అనేటటువంటి దాని అందే మావి అనే దాని అందే ఈ శిశువు తయారవు మాయా అనే దాని అందే ఆ ప్రకృతి తయారైంది మావి అనే దాని అంటే ఆ శిశువు తయారైంది మాయ అనే దాని అంటే ఈ ప్రకృతి తయారైంది మరి రెండిటికీ ఒకే లక్షణం సామ్య లక్షణం కనబడుతుంది అక్కడ ఆ మావి పడిపోయింది అనుకోండి ఆ శిశువు పెరగడిగా ఒక్కొక్క సందర్భంలో ఆ మాతృమూర్తి యొక్క ప్రభావం వల్ల కానీ ఆ శిశువు యొక్క ప్రభావం వల్ల కానీ లేక ప్రకృతి ధర్మం వల్ల కానీ కొంతమందికి శిశువు ఎదగకుండానే ఆ మూడో నెలల లోపలే ఈ మావి పడిపోతుంది పడిపోతే ఆ శిశువు ఏర్పడకుండానే ఆకారం ఏర్పడక ముందే వాడు లేకుండా ఇప్పుడు వాడు సూక్ష్మం దాకా వచ్చాడు కానీ స్థూలం దాకా దిగి రావడానికి కావలసినటువంటి అవకాశం ఏర్పడలేదు మరి ఇప్పుడు అవకాశం ఉండాలా వద్దా దిగిరావాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలా వద్దా ఏమిటండి అనే డాక్టర్ని అడిగితే ఏమినమ్మా ఎక్కడో తేడా వచ్చింది తేడా వచ్చి ఆ మావి పడిపోయింది నువ్వు గుర్తించలేదు అందువల్ల ఆ గర్భం నిలవలేదండి ఇప్పుడు ఆ అవకాశాన్ని ఎవరు పోగొట్టారు కాలుడు కాలోస్మి లోకృ ప్రవృత్తో లోకాన్సత్వ మిహత్ ప్రవృత్త సరే ఎవరండి దీనికి బాధ్యతలు ఎవరండి అంటే ఏదో విజ్ఞాన శాస్త్రపరంగా లెక్కలు వేస్తాం ఏదో రిపోర్ట్లు ఇస్తాం ఆ అవయవాలు పనిచేయలేదు ఈ అవయవాలు పనిచేయలేదు లేకపోతే ఆ హార్మోన్ సరిగ్గా పని చేయలేదు ఈ ఇలా ఏవో లెక్కలు ఈసారి మళ్ళీ ప్రయత్నించండి అమ్మా ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకోండి అమ్మా ముందే ట్రీట్మెంట్ తీసుకోండి అమ్మా ఇట్లా చెప్తాం సరే ఇవన్నీ సహకారీ కారణాలు అలాగే ఆ మాయా ప్రభావం త్రిగుణాత్మకమైనటువంటి దైవీ మాయ ఇది కూడా భగవద్గీతలో గుణత్ర విభాగ యోగంలో ఉంది ఏమిటంటే ఆ దైవీ మాయ త్రిగుణాత్మకమైనటువంటిది ఏమిటండి మళ్ళా మాయకి దైవీ అని పెట్టారు అంటే అది పదార్థంగా చూద్దామా అంటే పదార్థంగా కనపడదు కానీ పదార్థాన్ని ప్రేరేపించగలుగుతుంది ఉద్వేగం పొందింపజేయగలుగుతుంది పరిగెట్టించగలుగుతుంది ఒక మాతృమూర్తి వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆ ఆటలో భాగంగా వాడు పడ్డాడు లేదా అమ్మాయి పడింది పుత్రిక పడింది పైకి కదా ఏదో బంగీ జంపో మంకీ జంపో ఏదో చేస్తారు నాకు తెలియదు అంతగా అవి ఉంటే ఆడుకుంటున్నారో ఆ పిల్ల పడింది పడేటప్పటికి మాతృమూర్తి హృదయం ఉద్వేగభరితం అవుతుంది ఎందువల్ల అదే మాట తండ్రికి చెప్పాం కానీ తండ్రికి అంత ఉద్వేగం కలగదు తల్లికి మాత్రం బలమైన ఉద్వేగం కలిగింది కారణం ఏమిటంటే హృదయగతమైనటువంటి సంబంధం ఏర్పడి ఉన్నది మాతృమూర్తిగా ఆకాశగతమైన సంబంధం ఏర్పడింది గట్టిగా మాట్లాడితే ఈశ్వరగతమైనటువంటి సంబంధం ఏర్పడింది గట్టిగా మాట్లాడితే ప్రజ్ఞాగతమైన సంబంధం ఏర్పడింది పిల్లలని తల్లి అర్థం చేసుకున్నట్లుగా తండ్రి అర్థం చేసుకోలేడు ఆ రకమైనటువంటి పిల్లవాడి బలహీనతలని క్షమించగలిగేటటువంటి ఓర్పు నేర్పు తల్లి దగ్గర ఉంటాయి పిల్లవాడి బలహీనతల్ని అర్థం చేసుకుని సామర్థ్యంగా పరిణమింపజేసేటటువంటి గురుత్వం తండ్రి దగ్గర కాబట్టి జాతిని తీర్చిదిద్దడంలో మానవాళిని ఒక సరి అయినటువంటి సదాచారంతో జీవించేటట్టుగా లోక కళ్యాణంగా లోక కళ్యాణ మార్గంలో వసుధైక కుటుంబకంగా జీవించబ పద్ధతిగా ఈ వేదాంత విజ్ఞానానికి సరి అయినటువంటి అర్హత సాంకేతిక పరమైనటువంటి మార్పులు చేర్పులు వచ్చినా మానవుడిలో ఏర్పడేటటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములనేటటువంటి అంతఃకరణంలో ఏర్పడుతున్నటువంటి పరిణామం అంతా ఉన్నదే ఈ పరిణామానికి సరి అయినటువంటి పరిష్కారాన్ని సరి అయినటువంటి మార్గదర్శకత్వాన్ని నిర్వహించగలిగే శక్తి ఈ వేదాంత విజ్ఞానానికి కాబట్టి మావి ఏర్పడినటువంటి శిశువు దగ్గర నుంచి మొదలు పెడితే ఏర్పడినటువంటి త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏ సూత్రం ఎరుకనే సూత్రం ఈ దృష్టితో చూడటం రావాలి కనపడటం అంటే అర్థం ఇది అంతేగాని కళ్ళ ముందు ఏదో లడ్డూ కనపడింది జాంగ్రి కనపడింది అన్నట్టుగా వస్తు దర్శనం కాదు వస్తు తత్వ దర్శనం అందుకని దీనికి వస్తు నిశ్చయ జ్ఞానం అని ఈ యథార్థ జ్ఞానం ఎవరికైతే కలిగిందో కనపడ్డీ బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక ఎవరైతే ఆ బయలను దర్శించారో వాళ్ళకి మల విక్షేప ఆవరణములతో కూడినటువంటి ఎరుక లేదు వాడికి ఎప్పటికి కనపడదు వాడికి తోచదు కావున శూన్యం వలస దీన్ని ఆకాశమన వలసను దీన్ని కాబట్టి ఎరుకనేమన్నామంటే ఇప్పుడు శూన్యమన్నాం ఆకాశం అన్నాం కొద్దిగా కిందకి దిగొస్తే ఆకాశం అన్నాం కొద్దిగా అవతలకు వెళితే అంటే బ్రహ్మాండం అవతలకు వెళితేనేమో శూన్యమన్నాం బ్రహ్మాండంలోకి దిగి వస్తేనేమో ఆకాశం విశ్వ పరిధిలోనేమో శూన్యమన్నాం బ్రహ్మాండ పరిధిలోనేమో ఆకాశం అన్నా కాబట్టి విశ్వవ్యాపకంగా ఉన్నటువంటి అనేక రకాల నక్షత్ర పాలపుంతల నెబులాలు గెలాక్సీలు సముదాయములు శూన్యం నుంచే ఉద్భవిస్తాయి ద్విశూన్యముల మధ్య ఉన్నదంతా విశ్వం శూన్యంలోంచే వస్తుంది శూన్యంలోకే కూతుంది మరల ఆకాశంలో నుంచే వస్తోంది భూమి మీద ఉన్నటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి మరలా ఆకాశంలోకి పోతుంది కాబట్టి మాయనోయపా శ్లేషగా ప్రయోగించాలన్నమాట ఈ కదార్థంలో విశ్వము మాయని నిరూపించేటటువంటి నిర్ణయం చేసేటటువంటి సూచన చేస్తున్నారు విశ్వ మాయనోయప్ప అంటే లేనిది విచారణ చేయగా లేనిది విశ్వమాయనో ఎప్ప ఆ శూన్యంలో నుంచి ఈ విషయం వచ్చింది ఆ ఆకాశంలో నుంచి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి వచ్చింది వ్యవహరించింది పోయింది ఒక కాలంలో ఉంది ఒక కాలంలో లేదు తోస్తే ఉంది తోచకపోతే లేదు ఏ ఇది సత్తు కానిది ఏ కాలము సత్తే కానిది సద్రహితమైన బయలులో దీనికి చోటు లేదు అవకాశం లేదు ప్రదేశం లేదు ఇంతకు వేరే మాయ ఏదప్ప మాయా అంటే వైష్ణవమాయ అనే పేరు అందరిలో వినపడుతూ ఉంటుంది అందరి దగ్గర కూడా అంతా విష్ణు అంటూ ఉంటా కాబట్టి మాయా అన్న విష్ణు మాయా అన్న ఏ పేరు పెట్టినా అంతా ఒకటే ఇంతకు వేరే మాయ ఇంతకు వేరే మాయ ఏదప్ప ఏది చూద్దామంటే ఏమీ లేదు ఈ విశ్వమును లేనిదని లెస్స వినజప్పనాయను కనుకనే ఈ విశ్వమంతా లేనిది అని నిర్ణయంగా చెప్పబడింది కనబోకుండని పోని మాయనోయప్ప ఇంత గు్వేరే మాయేదప్ప ఈ ఎరుక నీ వెంబడబడిందా నువ్వే ఎరుక వెంబడబడ్డావా అనేటటువంటి సందేహం ఒకటి ఉంది ఏమండి ఇంతకీ ఆ ఈశ్వరుడు ఈ జీవుడయ్యాడా ఈ జీవుడు ఆ ఈశ్వరుడు అసలు జీవుడు ఈశ్వరుడు లేరా ఉన్నారా ఇదంతా మాయే అంటే అప్పుడు ఈ జీవుడు లేడు ఆ ఈశ్వరుడు లేడు కదా ఈ జీవుడు ఎరుకే ఆ ఈశ్వరుడు ఎరుకే ఎరుకే అన్నప్పుడు మాయన్నాం కదా ఎరుకన్నా మాయన్నా మనసన్నా వేరే లేదంతా ఒకటే కాబట్టి లేనిదని గనక నువ్వు తెలుసుకోగలిగిన స్థితిలో నువ్వు గనక ఉంటే మనసు లేదు అనే నిర్ణయాన్ని గనక నువ్వు పొందితే మన ఏవ కారణం బంధ అనే సూత్రం పనిచేయదు ఎందుకని బంధైహి విషయాసక్తం నిర్ ముక్త్యై నిర్విషయం మన మనస్తన్న స్థితి వరకే ప్రజ్ఞా వికాసం పనిచేసినటువంటి వాడు స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు మాత్రమే ఈ మనసుని విషయాసక్తం కాకుండా నిర్విషయంగా నిలబెట్టగలిగే అయితే ఈ మనసన్నా ఆ మాయన్న ఆ ఎరుకన్నా ఆకాశమన్నా ఆ శూన్యమన్నా ఏ పేరుతో చెప్పిన ఈ ఎరుకే ఆ బయలుకి బయలు అని పేరు పెట్టి బయలుకి ఏ పేరు లేదు ఏ నామము లేదు ఏ రూపము లేదు ఏ నామాంతరము లేదు అది సత్తు కాదు చిత్తు కాదు ఆనందము కాదు అసత్తు కాదు అచిత్తు కాదు సుఖదుఖములు కాదు నామరూపములు కాదు సచ్చిదానంద ఘనము కాదు సత్యజ్ఞానానంద స్వరూపము కాదు ఇవేమీ అది కాదు ఇవన్నీ మాయే ఇదంతా మాయే మాయా అనటంలో ఉద్దేశం ఏమిటంటే మాయని బలపరచటం కాదు చాలామంది ఇక్కడ పొరపాటు పడుతున్నారు వేదాంత విద్యా విశారధులు కూడా సాధకులు కూడా చాలా కాలం ఈ మాయావాదాన్ని బలపరిచారు ఆదిశంకర్లు కూడా మాయావాదాన్ని మిథ్యావాదాన్ని బలపరిచారనేటటువంటి వాదన బలంగా వినిపించారు నిజానికి ఆదిశంకరులు ఏ మాయావాదాన్ని మిథ్యావాదాన్ని ప్రబోధించలే ఉన్న సద్వస్తువుని గుర్తించమన్నాడు ఉన్న సద్వస్తువుని గుర్తిస్తే అప్పుడు అసద్వస్తువు లేనే లేదని తెలిసిపోతుంది అంటే ఏ నిజమైన ఏనుగేదో తెలిసిన వాడికి ఏనుగు బొమ్మని ఏనుగు అనుకోవాల్సిన అవసరం లేదు ఏనుగు తెలియని వాడికి నిజమైన ఏనుగు ఎవరైతే తెలుసుకోలేకపోయాడో వాడు ఏనుగు బొమ్మనే ఏనుగుగా భావించి ఊహించే లక్షణం ఉంటుంది కాబట్టి నా దేవతార్చన పెట్ట తెరిస్తేనే దేవుడున్నాడు అనడం భ్రాంతికత నా ఇంట్లో పూజామందిరం తెరిస్తేనే దేవుడు ఉన్నాడనటం భ్రాంతిగత నేను పూజిస్తేనే నేను ఆవాహన చేస్తేనే దేవుడు మా ఇంట్లోకి వచ్చాడు నేను బొమ్మంటే పోతాడు అనటం భ్రాంతిగతం ఎందుకని అంటే ప్రతిరోజు నిత్య పూజలో ఆవాహయామితో మొదలవుతుంది ఆవాహయామి అంటే పిలిచేవాన్ని ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు పిలిచావు తటా ఉన్నవాడినే కదా కాబట్టి ఆవాహయామీగా పిలిచి మళ్ళీ ఏం చెప్తున్నావు పునఃస్సంధాస్య అగ్నవకరణం చేసేవాళ్ళు కూడా నిన్న చేశాం మళ్ళీ ఇవాళ చేయటానికి మధ్యలో కొంతకాలం గడిచింది గడిచింది కాబట్టి పునఃసంధాస్య మరలా అగ్ని ఉపాసనని పునఃసంధానం చేస్తున్నారు అట్లాగే ఉద్వాసన చేసి మళ్ళీ ఏమంటున్నాం పునరాగమనాయచ మళ్ళా రానాయన ఈయనెక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు ఆలోచించి చూ కర్మ మార్గంలో ఉన్నటువంటి ద్వైధీ భావంలో ద్వంద్వభావంలో ఆ ద్వంద్వ అనేటటువంటి లక్షణంతో చూడటం వలన నువ్వు పంపిస్తున్నావు మళ్ళా పిలుస్తున్నావు మళ్ళా పిలుస్తున్నావు మళ్ళా పంపిస్తున్నావు ఇలా చేయగా చేయగా చేయగా నీలో ఒక ప్రశ్న ఉదయిస్తుందట ఏంటి అసలు ఇది ఈ పిలవడమేమిటి ఈ ఛత్రం చామరం ఛత్రం వీజయామీ చామరం వీజయాము ఆందోళిక గజానారోహయా అశ్వాన్ ఆరోహయా సింహాసనం సమర్పయా పా పాదయ పాద్యం సమర్ప అర్ఘ్యం సమర్పయా తాంబూల చర్వం తాంబూల ఆచరణ శుద్ధ ఆచమనీయం సమర్పయా ఒక మనిషి ఎలా చేస్తాడో ఎలా జీవిస్తాడో ఒక మనిషి అనేటటువంటి పద్ధతి తాను ఎలా ఉన్నాడో ఆయన కూడా అలాగే ఉన్నాడు నీకు నాకు అభేదం స్థితిని పొందటం కొరకు ఒక మనిషికి ఎలా చేస్తామో అలా ఆయనకు కూడా చేస్తున్నాం ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా అంటే సర్వభూత స్థమాత్మానం సర్వభూత అనిచా తెలిసింది మనకి జాగ్రత్తగా గమనిస్తే మనకి జాగ్రత్తగా గమనిస్తే ఆవాహన ఈ ఉపచారములు ఈ ఉపాసన అంతా ఆ దివ్యత్వాన్ని మన హృదయ స్థానంలో మనం అనుభూతి చెందడా అంతటా ఉన్నటువంటి వాటిని అనుభూతి చెందగలమే కానీ అన్వేషించలే అంటే ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఈశ్వర దర్శనాన్ని పొంది అనేటటువంటి అన్వేషణ చేయాల అష్టాదశ శక్తి పీఠాలలో దర్శించి ఆయా శక్తిలో చూడమని ఆ జ్ఞానచక్షువుతో చూడమని ఇలా దృష్టితో చూస్తే చూడగా చూడగా చూడగా చూడగా సర్వదృగ్రహితం సర్వదృగ్రహితం బయలుకి ఒక పేరు పెట్టిందంటే ఎదురుగా ఏమిటయ్యా అంటే సర్వదృక్ అసలు సర్వము అంటేనే ఎరుక దృక్కన్న ఎరుకే దృశ్యమన్నా ఎరుకే ద్రష్ట అన్న ఎరుకే దృగ్ రహితం దృశ్యరహితం ద్రష్ట్రురహితం అయినటువంటిది భయం కాబట్టి కనబోకుండని ఎరుక విడిపించుకోవాలంటే ఒక్కటే ఒక సూచన టై చాలా సులభంగా చెప్పేశారు ఇందులో ఇంత సంక్లిష్టంగా ఉన్నటువంటి ఎరుకని విడిపించుకోవడం ఎట్లాగ అంటే దాన్ని తలవమాక దాన్ని చూడమాక దాన్ని చూడకపోతే అది నీ మీద పని చేయదు దాన్ని తలవకపోతే అది నీ మీద పని చేయదు అంతే ఏం తెలవాలంటే మరి ఇప్పుడు సర్వకాలము బయలురీతిగా ఉండవలవు ఉండవలయవు అంతే ఉండటమే కానీ స్మరణ కాదు యాగము కాదు యోగము కాదు జపము కాదు అజప కాదు విధి కాదు నియమము కాదు ఆచారము కాదు అజ్ఞానరహితం జ్ఞానాతీతం తురియాతీతం మౌనవ్యాఖ్య ఉండటం అంతే ఉండేవాడు ఇంకేమి వాడడు ఇంకేమి కనడు ఇంకేమి చూడడు ఇంకేమీ పొందడు ఇంకేమీ తెలుసుకోడు కాబట్టి ఏమండి ఇంకా మీరు తెలుసుకుంటారని అడిగితే ఇక నాకు తెలిసింది చాలండి ఇంక నాకు ఏం అవసరం లేదనండి వాడన్నిటికీ ఒకటే సమాధానం చెప్తుంటాడు అవసరం లేదు ఎందుకని వాడికి ఇచ్చా నిర్ణయాలు ఎప్పుడైతే ఇచ్ఛా నిర్ణయాలు లేవో వాడు పొందవలసింది చేయవలసింది చూడవలసింది చెందవలసింది ఏమీ లేదు కాబట్టి ఎరుకని విడిపించుకోవాలి అంటే ఇందులో ఏం చేయమంటున్నాడంటే కనబోకుండని ఆ మాయా అనేటటువంటి స్థితిని అంతా విస్తారంగా బోధించారు కదా ఎలా లేదో బోధించారు కదా బయలుస్థితి ఎలా ఉన్నదో తెలియజెప్పారు కదా తెలియజెప్పిన తర్వాత విడిపించుకునేటటువంటి మెలిక సూత్రం చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారట కనబోకు అన్నారు అంతే కనబోకుండని కోనీ ఇంతకు వేరే మాయ్యేదప్ప ఒక్కసారి గనక ఈ ఎరుక విడిపించి విడిపించబడితే మరల ఇక ఎప్పటికీ ఏ జన్మమునందైనా అష్టతను నిరసన చే చేయబడిన తరువాత షోడశావస్థల నిరసన చేయబడిన తరువాత ఏ కాలం ఏ చక్రం అందైనా ఏ స్థితి అందైనా పిండ బ్రహ్మాండ అంతర్గతంగా కానీ అనంత విశ్వంగా కానీ అవతారుడుగా కానీ సద్గురువుగా కానీ భగవాన్గా కానీ ఏ పేర్లైనా పెట్టుకో ఏ రూపకంగా కూడా పునః మరల ఎరుకలోకి దిగి రావలసినటువంటి అవసరం లేదు దిగి రావలసిన అవసరం ఏర్పడిందంటే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి వెనుతిరిగి చూడకుండా వెళ్ళవయ్యా అని పెద్దలు పూర్వం ఇంటిలో నుంచి వెళ్ళేవాళ్ళని ఆశీర్వదించేవాడు ఏమిట అంటే ఈ వెనక్కి తిరిగి చూడటమే పెద్ద దొరలవాటని వాళ్ళ ఉద్దేశ్యం ఎందుకనిట అంటే వాళ్ళు పెద్దలు ఆనాటి కాలంలో ఎవరైనా సరే ఏదైనా ఒక లక్ష్య సాధన కొర ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు అనుకోండి వాడు బెంగగా వెనక్కి తిరిగి చూసాడు అనుకోండి వాడు లక్ష్యాన్ని సాధిస్తాడు భౌతికంగా కూడా అసాధ్యం కాబట్టి వెనక్కి తిరిగి చూస్తూ పోయేవాడు ముందుకెళ్ళి ఢామ్ అని గోదులో పడతాడు కాబట్టి వెనుక తిరిగి చూడకూడదట అది రణమైన తోరణమైనా వీరణమైనా కాబట్టి ఈ ఎరుకని గెలవడం అనేటటువంటి రణాన్ని చేస్తున్నామంట మనం మనం అందరం ఒక యుద్ధాన్ని చేస్తున్నాం జననము మరణము అంటే మరణము అంటే రణము మా అంటే మరలా యుద్ధం చేయవలసిన అవసరం రాదనమాట ఈ జననము మరణము లేని స్థితి ఎందు ఇక ఈ ఎరుకతో ఏనాటికి నేను యుద్ధం చేయను ఏనా ఎందుకంటే అది లేనిది లేని దాంతో నేనే యుద్ధం చేస్తాను ఎందుకంటే నేను లేనివాడ ఈ మాయ లేనిది ఈ ఎరుక లేనిది ఈ పెండా లేనిది ఈ బ్రహ్మాండం లేనిది ఈ ఉనికి లేనిది ఈ సత్తు లేనిది ఈ అసత్తు లేని ఈ వస్తువులు లేనివి అన్నీ రహితం మండి బూడిదై బుగ్గై మసై పూర్ణాహుతి అయ్యి ఇంకా పూర్ణాహుతి అంత ఏమిటి వస్తుందండి ఏవి రాదయ్య బాబా యజ్ఞం చేయడానికి వెళ్ళారనుకోండి అక్కడ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఇంకా చేసేదేమి లేదు అంతా అయిపోయిందంటే అర్థం ఏమిటంటే కర్తృరహితం ఏ కర్త అయితే ఉన్నాడో ఆ కర్త అంతా బ్రహ్మయజ్ఞం చేస్తున్నాడు సృష్టి యజ్ఞం చేస్తున్నాడు బ్రహ్మ నిర్వాణం అందుకనే సంకల్పంలోనే బ్రహ్మ కర్మ సమారభే అని చెప్పిస్తారు నేను చేశానని అనుకుంటున్నాడు వీడు వచ్చిన చిక్కలా ఈ జీవుడికి ఏమిటంటే ప్రతిదీ నేను చేశానంటాడు నేను చేయటం కాదురా బాబు ఆనాడు ఎప్పుడెప్పుడో బ్రహ్మాండం పుట్టిందే ఆ బ్రహ్మాండం పుట్టినప్పుడు బ్రహ్మ కర్మ చేశాడు కర్మ యజ్ఞం సృష్టి యజ్ఞం చేశాడు యజ్ఞ కర్మ చేశాడు ఆ యజ్ఞకర్మ అనుచానంగా నీ జనన మరణాల మధ్యలో నువ్వు కూడా ఒక యజ్ఞం చేస్తున్నావు ఏమిటయ్యా అంటే నిన్ను నువ్వు తెలుసుకునే యజ్ఞం జ్ఞాన యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం అన్నారు కాబట్టి సర్వకర్మలు స్వాధ్యాయ యజ్ఞంలో పూర్ణాహుతి చెందబడుతున్నాయి అప్పుడు కర్మ లేదు ఫలము లేదు కర్త అలా ఎప్పుడైతే చేయబడ్డాయో అది నైష్కర్మీ సిద్ధిగా మారింది బ్రాహ్మీభూత స్థితిగా మారింది అయినా బ్రహ్మముగా సృష్టి యజ్ఞం చేయబడుతోంది కాబట్టి అక్కడ బ్రహ్మ నిర్వాణం చెందేటటువంటి స్థితిని ప్రతిపాదించారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అంటే ఆ బ్రహ్మ నిర్మాణం తెలియాలట ఎటా పోతుందో తెలియాలట దర్శనంగా తెలియాలట నిర్ణయంగా తెలియాలట లేనిదని రూఢి అవ్వాలట అయిన తర్వాత తిరిగి వెనక్కి చూడకూడద మరల ఎరుకను కనరాదు చూడరాదు వెనుతిరిగి చూడరాదు అంటరాదు అనేటటువంటి సూచనని ఈ కందార్థంలో తెలియజెప్పారు కనబోకుండని ఓ నీ మాయనోయప్ప ఇంతకు వేరే మాయేదప్ప హరి ఓ శ్రీగురుభ్యో నమ రి ఓమదం ఓర్ణము దక్ష్యే ఓర్ణస్ ఓర్ణమాద ూర్ణమమేవాశిష సహనా సహనౌునక్ సహవీ కరవావహై తేజస్ నవధి మస్షావదై ఓ శాంతి శాంతి శాంతి స్వరు నిజగురు పరమగురు పరష్ఠిగరు సద్గురుపరబ్రహ్మణే నమ హరి ఓ శ్రీగురుభ్యోం నమ